ట్టుచున్నది కాబట్టి కారణము కార్యము కంటే అనన్యము కనుక కార్యము కూడా కారణము కూడా పుట్టుచున్నది అవును కాబట్టి కారణము పుట్టుచున్నది కనుక అజము నిత్యము ఎలా అవుతుంది కుక్కు ఏకదేశ పచ్యతే ఏకదేశ తే చూడండి కార్యకారణములు అనన్యములు అని మీరు ఎప్పుడైతే అన్నారో కారణము అజము కనుక కార్యము కూడా అజమే అవుతుంది కనుక కారణ కార్యభావమే నష్టమైపోయినది ఎందుకంటే కార్యం అజమన్న తర్వాత ఇంకా కారణ కార్యభావం ఏం మిగిలింది అదే పోయింది అయితే మరి వేదాంతులు దీన్ని ఎలా నిర్వహిస్తారు ఇప్పుడు ఆచారంభణం పచారంభణం వికారో నామధేయు మూర్తికి ఎత్త సత్యం అని ఉంది కదా వేదాంతులు మరి ఎలా నిర్వహిస్తారు అంటే చూడండి కారణకార్యభావము కల్పన కల్పితము ముఖ్య అని నిర్వహిస్తారు ఎలాగంటే ఇప్పుడు మట్టి ముద్ద నేను మీకు చూడండి మట్టి ముద్దను నేను చేతిలోకి తీసుకున్నాను నేనే కొమ్మరి వాడను ఈ వేదాంతులు వీళ్ళు కుమ్మరి వాళ్ళు ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మట్టి ఘటన చేయడం గురించి మాట్లాడతారు వేదాంతులు వీళ్ళు కుమ్మరి వాళ్లే కాదు వీళ్ళు కంసాలుని కూడా ఎందుకంటే వీళ్ళు గలవులు ఎక్కడొచ్చి ఇదే మాట్లాడుతూ ఉంటారు ఇంతేకాదు వేదాంతులు వీళ్ళు కమ్మరి వాళ్ళు కూడా ఎందుకంటే కూటస్థం కమ్మరి వాణి దాగలి ఆ దాగలి ఆ దళి గురించి వేదాంతులు అంటే వీళ్ళు కొమ్మర్లు కొమ్మర్లు కంసాలు వీళ్ళే వేదాంతులు ఎనివే చూడండి నేను ఒక కొమ్మరి వాడిని అనుక్కోండి సో నేను చేతిలోకి మట్టి మీరు ఊహ చేయాలి నన్ను చూసి మీరు ఊహ చేయాలి సో చేతిలోకి మట్టి ముద్ద తీసుకున్నాను మెత్తని మట్టి ముద్ద తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు నేనేం చేశానంటే ఈ వేళ్లతోటి దాన్ని ఇలా నొక్కాను నొక్కి దానికి ఖాళీలాగా చేశాను చేసి దీన్ని గ్రీవా అంటారు దానికి మెడ ఇలా కొంచెం లోపలికి నొక్కి మెడ కింద చేసి దాన్ని చక్కగా అంటే నాకు మంచి ప్రజ్ఞ ఉన్నది చేతుల్లో ఆ శక్తి ఉన్నది అని చూపించారు చూపిస్తే అది ఏమిటంటే అని అడిగారు అంతకుముందు అడిగారు ఏమిటంటే మట్టి ముద్ద ఇప్పుడు ఏమిటండి అని అడిగారు ఏమిటని చెప్పారు ఘటము అని చెప్పారు చూడండి చెప్పారా ఘటము అని చెప్పారు అంతటితో ఆకుండగా ఈ ఘటం ఎక్కడి నుంచి పుట్టింది ఆ మట్టి ముద్ద నుంచి పుట్టింది అని చెప్పారు కారణకార్యభావము అన్నారు ఇక్కడ అంతకు ముందే ఉంది మట్టి ముద్దే ఉన్నది ఇప్పుడేముంది ఇప్పుడు మట్టి ముద్దే ఉంది కావాలంటే మీకు నేను ప్రూవ్ చేసి చూపిస్తా మళ్ళీ దాన్ని ఇలా ఇలా చేసి చూపించా ఏముంది మట్టి ముద్దే ఉంది మధ్యలో ఏముంది మట్టి ముద్దే ఉండండి దాని పొట్టలో కొంచెం ఖాళీ వచ్చినంత మాత్రం అది మట్టి ముద్ద కాకుండా పోతుందా ఇప్పుడు నేను చూడండి నేనెవరు స్వామీజీ అవునా ఇప్పుడు నేనెవరు స్వామీజీ అయినా లేకపోతే ఇంకెవడో సుబ్బారావు అప్పారావు ఎవడో వచ్చాడా స్వామీజీ ఇప్పుడు ఎవరు నేను ఇది మట్టి ముద్ద ఇలా మధ్యలో ఖాళీ చేశాను ఇదేమిటి మట్టి ముద్దే మళ్ళీ ఇలా ఇలా చేశాను ఇప్పుడేమిటి మట్టి ముద్దే అక్కడ ఉన్నదేమిటి మట్టి ముద్ద మరి ఘటం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మట్టి ముద్ద ఎందు మీరు ఘటాన్ని కల్పించినారు అవునా మీరు సినిమాకి వెళ్ళారు ముందు ఏమొస్తుందంటే తెర తెర తెర మీద తెల్లటి కాంతి వస్తుంది ముందు ముందు అది వస్తుంది పూర్వం అలా వచ్చేది మరి ఇప్పుడు ఎలా ఉంది తెలియదు ముందు తెల్లని కాంతి వస్తుంది అప్పుడు మేము ఇలా చూసివాళ్ళం ఇంకా తెల్లని కాంతి వస్తుంది మళ్ళీ చూసేప్పటికీ అక్కడ బొమ్మలు వచ్చి చూడండి ముందు ఏముంది తెల్లని కాంతి ఉంది తర్వాత ఏముంది కాంతియే ఉంది ప్రకాశమే ఉన్నది అంతేనా లేకపోతే హీరో ఎక్కడి నుంచైనా బరిగెత్తుకుని వచ్చి అక్కడ నిలబడ్డా ప్రకాశమే ఉన్నది మరి ప్రకాశమే ఉంటే ఈ హీరో ఎక్కడి నుంచి వచ్చాడండి ఆ హీరోని మీరు కల్పించినారు అదేవిధంగా మట్టి ముద్దయందు ఘటాన్ని మీరు కల్పించినారు ఘటము కల్పితము మట్టి ముద్దయే సత్యము వాచారంభణం వికారో నామధేయం వృత్తికేవ శక్తికల్ ఒకసారి వేదాంత సభ అయింది ఆ సభకు ఒక నేను ఈ మాట ఈ మాట ఇంతకుముందు చెప్పాను ఆయనకు ఒక ద్వైతాచార్యుడు కూడా వచ్చాడు ద్వైత పండితుడు కూడా వచ్చాడు ఆయన గద్వాల్లో మంచి ద్వైత పండితుడు ఆయన కూడా వచ్చాడు నేను కూడా ఉన్నాను అక్కడ ఈ వేదాంత సభలకి నేను కూడా వెళ్తూ ఉండేవాడిని ముఖ్యంగా గద్వాల్లో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని ఆ గద్వాల్లో వేదాంత సభ ఆయన కూడా వచ్చాడు నన్ను ప్రవచనం చెప్పమన్నారు ఇాంద్రోగ్య ఉపనిషత్తు మృతికే ప్రయత్న సత్యం నేను పాఠం చెప్పి ఘటము కల్పితము మట్టి ముద్దయే సత్యము శృతి కూడా మాట చెప్తోంది ఆచారంభణం వికారము నామధేయం ఘటమూరికే నామమాత్రం నామధ్యేయం అంటే నామమాత్రము ధ్యేయము మాత్రార్థే ధ్యేయప్రత్యయ సోమలింగం మీకు తెలుసున్న సామెత సోమలింగం అంటే ఏమిటండి నామమాత్రమే ఇంకేం నామమాత్రమే ఉంది అలాగే ఘటము కూడా నామమాత్రమే మరి సత్యము అంటే ఉన్నది ఏది మూర్తిక ఉన్నది మట్టి మాత్రమే ఇదంతా చెప్పాను అప్పుడు ఆ ద్వైతాచార్యుడికి ఒళ్ళు మండిపోయింది ఆయనకి కోపం ఆపుకోలేకపోయాడు ఆయన అన్నాడు స్వామీజీ ఘటన లేదు మట్టి ముద్దే ఉందంటున్నాడు ఆయన కాబట్టి ఘటం ఈ ఘటాన్ని తీసుకొచ్చి ఆయన నెట్టి మీద పగలకొడితే అప్పుడు ఆయనకి ఘటం ఉందో లేదో తెలుస్తుంది అని అన్నాడు అంటే అప్పుడు సభికులందరూ నాకే సభాసదులు సభికులు కాదు సభాసదులందరూ నాకేసి చూశారు అంటే నన్ను సమాధానం చెప్పమంటారా అన్నాడు నేను చెప్పండి ఆయన చెప్పినట్టుగా ఘటాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పగలబడితే తగులుతుంది కదా ఆ గాయము గాయం తగిలిన తర్వాత కూడా ఆ గాయము ఘటం వల్ల తగిలిందని నేను అన్నాం ఎందుకంటే ఘటం మృతి ఘటం మిథ్య ఘటం కల్పితం మరి గాయం దేని వల్ల తగిలిందంటే మట్టి ముద్ద వల్ల తగిలింది అని నేను అంటా కాబట్టి వేదాంతులకు ఈ కారణకార్యభావాన్ని నిర్వహించటంలో వాళ్ళకేదో ఇబ్బంది లేదు ఎందుకంటే కారణకార్యభావాన్ని గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఇది మాయా కల్పితము అని వాళ్ళు తెలుసుకునే మాట్లాడతారు కాబట్టి వేదాంతులు పరిణామవాదాన్ని చెప్పరు పరిణామవాదాన్ని చెప్తే ఇక్కడ చెప్పిన దోషాలన్నీ వస్తాయి వేదాంతులు ఏ వాదాన్ని వివర్తవాదాన్ని చెప్తారు వివర్తవాదంలో కారణకార్యభావము అధ్యాసరూపంగా ఉంటుంది తప్ప యథార్థంగా ఉండదు రజ్జువు సర్పమునకు కారణము అంటే రజ్జువు సర్పాన్ని సృష్టించిందని కాదు రజ్జువు సర్పము యొక్క కల్పనకు అధిష్టానంగా ఉన్నది అని మాత్రమే దాని అర్థం కాబట్టి వేదాంతులకు సమస్య ఏమీ కాదు జగత్తు కూడా బ్రహ్మయందు కల్పితము భుజంగ రజ్వాం భుజంగమ ప్రతిభాసితం వై అని ప్రాతస్మరణ స్తోత్రంలో శంకరులు రజ్జుయందు సర్పము భాషించినట్టుగా జ బ్రహ్మయందు జగత్తు భాషించుతున్నది సినిమా తెరపై సినిమా ప్రపంచము భాషించుతున్నది అంతే కానీ యథార్థము కాదు కాబట్టి వేదాంతులకు సమస్య లేదు కానీ సత్కార్యవాదులకి ఈ సమస్య తప్పదు ఇక్కడ కారణకార్యభావము అనన్యము అన్నదానికి ఇక్కడ దృష్టాంతం ఈ కుక్కుటీ కుక్కుటీ దృష్టాంతం కుక్కుట్యాహ అంటే ఆడకోడి ఆడుకోడి కుక్కుటీ కుక్కుటా కాదు కుక్కుటీ స్త్రీలింగ ప్రత్యయం కాబట్టి ఆడకోడి దాన్ని ఏమంటారు పెట్ట అంట పెట్టంజు కదా కోడిపెట్ట ఈ కోడి పెట్టని వాడేమన్నాడంటే కోడిపెట్టని కూర ఉండమన్నాడు కోడి పెట్టలు ఉంటాయి కదండీ ఇంకా పెట్టుకుంటాను కూర ఉండమంటే ఆవిడల్లి కూర ఉండడం ఏంటో గుడ్లు నుంచి వస్తుంది కూర వండుకు తినేస్తే రోజు గుడ్డు నీకు మళ్ళీ పెడుతుంది రోజుకు రెండో మూడు ఆ గుడ్లతో మళ్ళీ ఆమ్లెట్వది అంటావు దానివంతా కూర ఉండేస్తే మనకి గుడ్లు లేకుండా అయిపోతే పిల్లలకేమో ఆమ్లెట్ టోది పెట్టాలి కదా అంటున్నారు అంటే వీడంటాడు ఒక సగం కూర ఉండు ఇంకో సగం గుడ్లు పెట్టడానికి అట్టి పెట్టు అంటే అది సాంధ కుట్యాహ అంటే పెద్ద యొక్క ఒక సగం కూర ఉండాలి ఏకదేశ ప్రసవాయ కల్పతే మిగిలిన సగము గుడ్డు పెట్టడానికి సమర్థమవుతుంది అంటే ఎంత అధ్వానంగా ఉందో ఈ సత్కార్యవాదుల యొక్క కారణ కార్యభావం అలా ఏడిసింది అదేమీ అనుకూలంగా లేదు ఎందుకంటే కార్యము కారణము కంటే అనన్యము కానీ కారణం మటుకు అజము కార్యం జాయమానము ఈ రకమైన వాదన ఈ కుక్కుట్యా ఏకదేశ పశ్యతే ఏకదేశ ప్రసవాయ కల్పతే దీన్ని అర్ధజరతీయ న్యాయం అని కూడా ఒకటి ఉంది అర్ధజరతీయము అంటారు అంటే ఆయన సగం యువకుడు సగం ముసలివాడు కానీ అర్ధజరతీ అయితే మొత్తం ముసలివాడు అవుతాడు లేకపోతే మొత్తం యువకుడుగా ఉంటాడు కానీ సగం యువకుడు సగం ముసలివాడేలా అవుతాడు కాబట్టి కారణకార్యభావము కారణము కార్యము అదే కారణము అదే అదే అజము అదే జాయమానము అదే గుడ్డు పెడుతుంది అదే కూరగా ఉండుకోవాలన్నట్టుగా అది సరికాదు మీకు వేదాంతుల యొక్క వాదనలో మీకు సత్యాన్ని చెప్తాను భోక్త భోగ్యము అనే విభాగము కల్పితము కేవలము ఆనందమే సత్యము ఆనందమునందే భోక్తా భోగ్యము అనే విభాగం కల్పింపబడుతుంది ఇప్పుడు జలగడ్డ లడ్డూ ఉంది లడ్డూ నాలుగు మీద వేసుకుంటే మీకు ఆనందం అనిపించింది చదవండి ఆనందమే సత్యం అంతేగాని లడ్డు భోగ్యము నేను భోక్తము అనే విభాగం కల్పితం చదవండి అలాగే అంటే ఆనందమునందు భోక్తృభోగ్యభావము వివర్తము అలాగే ఆత్మ సత్ సద్రూపము అదే సత్యము కర్త కర్మ క్రియా అనేది ఆ సత్ కల్పితము వివర్తము అలాగే ఆత్మచైతన్యము చిత్ దాని ఎందు జ్ఞాత జ్ఞేయము అనే విభాగము కల్పితము కాబట్టి చిదంశంలో జ్ఞాతృజ్ఞేయభావము సదంశంలో కర్తృకర్మభావము ఆనందాంశములో భోక్తృభోగ్యభావము కల్పితములు ఇది వేదాంతుల యొక్క నిర్ణయము మంచి శ్లోకం అది పూర్తి చేశాము అజాద్వై జాయతే శాంతస్త నాస్తి వైతాయమానస్ వ్యవస్థా ప్రసజ్యతే మళ్ళీ కారణకార్యభావాన్ని ఖండిస్తున్నారు ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి ఒకడు అన్నాడు వీడు తండ్రి వీడు కొడుకు ఈ కొడుకు ఈ తండ్రి నుండి పుట్టినాడు తండ్రి కారణము కొడుకు కార్యము అని వీడు వ్యవస్థ చేశాడు చూడండి ఇప్పుడు మీరు ఆలోచించండి తండ్రి అనిత్యము కొడుకు అనిత్యం రెండూ అనిత్యములే ఈ రెండు అనిత్యములలో ఒక అనిత్యము ఇంకొక అనిత్యానికి కారణ కారణమైనది అనే వ్యవస్థ ఎంత అసందర్భంగా ఉన్నది ఇప్పుడు ఎవడైతే తాను తండ్రిని అనుకుంటున్నాడో వాడు అనిత్యుడే ఈ తండ్రి ఎవరిని ఉద్దేశించి కొడుకుంటున్నాడో వీడు అనిత్యుడే వీడు కాలగర్భంలో కలిసిపోయేవాడే వాడు కాలగర్భంలో కలిసిపోయేవాడే ఈ అనిత్యములైనటువంటి అపియరెన్సెస్ ఏవైతే అంటే ఈ దృశ్యమానములు ఏవైతే ఉన్నాయో వీటి మధ్యన కారణకార్యభావాన్ని నువ్వు కల్పించావు చూడండి తండ్రి అంటే ఆత్మ చైతన్యమే కొడుకు అంటే అదే ఆత్మచైతన్యం ఒకే ఆత్మ చైతన్యం తండ్రిలాగా కొడుకులాగా భాసిస్తోంది ఆ ఆత్మచైతన్యంలో భేదమే లేదు కాబట్టి మీరు సత్య వస్తువుల దగ్గరికి వెళ్తే తండ్రి కొడుకు భావమే లేదు మిథ్యా వస్తువు దగ్గర మాత్రమే తండ్రి కొడుకు భావము గలదు మీరు కారణకార్యభావము మిథ్యాభూతములైన వస్తు వస్తువుల మధ్య మాత్రమే ఉంటుంది కనుక కారణకార్యభావమే మిథ్య అని తెలుసుకోవాలా మిథ్యాభూతములైన వస్తువుల మధ్య ఉండే కారణకార్యభావాన్ని పట్టుకుని వ్రయలాడాలా అది వాడు అది ఎవరికి వాడు నిర్ణయించుకోవాలి కాబట్టి కారణము కార్యము రెండు కూడా మిథ్యయే రెండు కూడా కల్పితములే రెండు కూడా అసత్యములే అనిత్యములే కనుక అసత్యము అనిత్యము అయిన దాన్ని పట్టుకుని వ్రయలాడు వెరలాడతావా వాటికి ఏది కారణము ఏది కార్యము అని విచారం చేసుకుంటూ కూర్చుంటావా లేక ఏది సత్యమో ఏది నిత్యమో ఏది కూటస్థమో ఏది అచలమో ఏది సాక్షాత్తు పరబ్రహ్మయో అటువంటి ఆత్మతత్వాన్ని అర అరయాలని తెలుసుకుని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తావా ఎక్కడుంది నీ ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఉండే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేనున్నా సన్యాసిని నేనేం చేయాలి ఆత్మవిచారం చేసి శ్రవణమన నిర్ధ్యాసనాలు చేసి ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలా లేకపోతే నేను సరస్వతి సంప్రదాయం వాణ్ణి సరస్వతీ సంప్రదాయం అంటే దశనామి సంప్రదాయాల్లో ఒకటి నాకు గురువు ఏమో స్వామి సరస్వతి గారు ఆయనకు గురుకు చెన్న గారు ఆయనకు గురువు శివానంద గారు ఆయనకు గురువు తపోవన్ మహారాజ్ ఇప్పుడు తపోవన్ మహారాజు గురువు ఎవరో తెలియదు కాబట్టి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి పాత రికార్డులన్నీ చేయించి తపోవన్ మహారాజు గురువు ఎవరో వెతికి పట్టుకుని ఆ పేరే తెలుస్తుంది మీకు ఆ పేరు పట్టుకుని ఆ పేరు పట్టుకుంటా ఇంకో మహారాజు ఆయన గురువు మరి ఆయన గురువు ఎవరు అని ఈ రకమైన రీసెర్చ్ చేసుకుంటూ గడపాలా లేకపోతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని నేనేం చేయాలి మీరు ఆలోచించండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి నాకు ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ తప్ప చెప్పడానికి ప్రయత్నించాలి ఏమిటంటే ఆ ప్రాజెక్టు బయాగ్రఫీ ప్రాజెక్ట్ మీరు ఈ బయాగ్రఫీని తయారు చేయాలి అనే ప్రాజెక్ట్ నేను అన్నాను చూడండి ఈ బయాగ్రఫీ తయారు చేయాల్సిన స్వామి అనిత్యుడు ఏ వ్యక్తి యొక్క బయాగ్రఫీ చేయాలో ఆ వ్యక్తి అనిత్యుడే ఈ అనిత్య వ్యవహారం మనకు ఎందుకండి నిత్యమైన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకుంటే బాగుంటుంది అని నేను అన్నా చూడండి ఇంకో ప్రాజెక్ట్ మీరు ఆటోబయాగ్రఫీ తయారు చేయాలి అంటే నేను చెప్పాను ఎందుకండి ఆటోబయాగ్రఫీ నేను నా పేరు నేను ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను ఇవన్నీ తెలుసుకుని మీరు ఏం చేస్తారు ఆ సమాచారం నాకే ఉపయోగపడదు దానికి నేనే అతీతుడిగా పోవాల్సి ఉంటుంది ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు ఇప్పుడు బయోగ్రఫీ ఏ ఉందండి బయోగ్రఫీ ఎప్పుడు పుట్టుక ఉంటే బయాగ్రఫీ ఉంటుంది ఆటోబయాగ్రఫీ ఉంటుంది పుట్టుక లేని దానికి ఆటోబయోగ్రఫీ ఏ ఉంటుందండి ఆత్మ అజము అని నేను తెలుసుకోవాలా లేకపోతే నేను ఫలానప్పుడు పుట్టాను అని మా వంశం ఇది మా గోత్రం ఇది మా కులం ఇది ఇలా మొదలుపెట్టాలా కాబట్టి మానవులు ఈ అనిత్యములైనటువంటి అనిత్యములైనటువంటి వస్తువుల మధ్య నుండే కారణకార్య విచారం చేసుకుంటూ సమయాన్ని వృధా చేసుకునే సంసారంలో బద్ధులై ఉంటారు కానీ నిత్యమైన ఆత్మతత్వాన్ని ఆరాయాలి అది సందేశం ఈ విచారానికి అంతకీ కూడా సందేశం అది ఇంకా చాలా చెప్తాను నేను ఈ కారణకార్యభావాన్ని గురించి ఇంకా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మొత్తానికి ఈ శ్లోకం దగ్గర ఈ కారణకార్య విచారం ఒక కొలిక్కు వస్తుంది ఓ లెవెల్కి వస్తుంది అప్పుడు మనం ఇంకో రకమైన విచారంలో ప్రవేశిస్తాం ఈ శ్లోకం చూద్దాము ఎస్యా ఎవనికైతే అజాతుమై జాయతే తస్య దృష్టాంతస్తి చూడండి వీళ్ళు ఎంత ఈ మహర్షులు ఎంత సూక్ష్మబుద్ధితో విచారిస్తున్నారో ఎంత సైంటిఫిక్గా విచారిస్తున్నారో చూడండి ఎవడో వార్త చెప్పాడు ఏమని వీళ్ళు నేను ఆశ్చర్యపోయాను ఏమని ఆ దీపాన్ని నీటితో వెలిగించారు అది వార్త అది వార్తగా చెప్పేప్పుడు ఏమండి దీపాన్ని నీటితో వెలిగించడం ఏమిటి అది వార్తెలా అవుతుంది అది ఎక్కడో మీరు మిస్టేక్ చేశారు అది నేను వార్తకి ప్రసారం చేయకూడదు అని వీడు అనాలా అక్కర్లేదా అసలు కామన్ సెన్స్ ఎక్కడో చోట కామన్ సెన్స్ చూపించాలా అక్కర్లేదా చూపించాలి అయితే మనము ఆ సైంటిఫిక్ స్పిరిట్ని మనం పోగొట్టుకున్నాం మహర్షులు అలా ఉండేవారు కాదు మహర్షులు చాలా సైంటిఫిక్ స్పిరిట్ తోటి ఉండేవారు ఇప్పుడు ఇక్కడ ఈ గౌడపాదాచారులు ఏమంటున్నారు చూడండి పుట్టుకలేనిదాని నుండి అంటే అజము నుండి ఫలానాది పుట్టింది బ్రహ్మ అజమా జమ అజము జగత్తు నుంచి పుట్టింది బ్రహ్మ నుండి పుట్టింది అంటే అజమైన బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది అని నువ్వు ఎక్కడైనా మాకు లోకంలో అజము నుండి పుట్టింది అనే దృష్టాంతం చూపించి ఎక్కడైనా సరే అజము అంటే మేక అనో అర్థం ఉంది ఆ అర్థం చెప్తే మీకు కుదురుతుంది తప్ప ఆ అర్థం చెప్తే మీకేమన్నా మేక నుంచి ఇంకో మేక పుట్టిందని మీరు దాన్ని కల్పించుకోవాలి కానీ అజము అంటే పుట్టుక లేనిది అటువంటి ఇది ఉంది దీనికి పుట్టుక లేదు దీని నుంచి పుట్టింది అదేవిధంగా బ్రహ్మకి పుట్టుక లేదు బ్రహ్మ నుంచి జగత్తు పుట్టింది అని మనం నిర్ధారించవచ్చు నువ్వేదైనా ఒక్క దృష్టాంతం చెప్పు లేదు దృష్టాంతం అజము నుండి పుట్టుచున్నది అనేదానికి దృష్టాంతము లేదు ఓకే ఇప్పుడు అజము నుండి పుట్టుచున్నది అనేదానికి దృష్టాంతం లేదు కనుక అజము నుండి పుట్టుక అనేది కొట్టిపారేయండి ఇంకిప్పుడు ఇంకో వికల్పం ఏం మిగులుతుంది పుట్టేదాని నుండి పుట్టుట అనేది మిగులుతుంది జాతాధిమానస్య వ్యవస్థా ప్రసజ్యతే పుట్టేదాని నుండి పుట్టింది పుట్టుతోంది అని మీరంటే అది అవ్యవస్థితమైపోతుంది ఇన్ఫినిట్ రిగ్రెషన్లో పడుతుంది అది వెళ్ళి ఎలాగా ఇప్పుడు ఇది పుట్టేది దీని నుంచి తండ్రి కొడుకు తీసుకున్న దృష్టాంతం తండ్రి తండ్రి అజుడా జుడా జుడు అంటే పుట్టేవాడు కడు తండ్రి వాడి నుంచి కొడుకు పుట్టాడు సరే తండ్రి పుట్టే తండ్రి కారణమయ్యాడు వాడు కారణంగా నిలబడ్డాడు ఎందుకంటే వాడు పుట్టేవాడే కదా కాబట్టి వాడు కార్యమైపోయాడు ఎవరిని నువ్వు కారణం చేద్దామని ప్రయత్నించావో వాడే కార్యమైపోయాడు వాడు ఇంకొకడి నుంచి పుట్టాడు వాడి కోహుడు కారణము ఆ ఇంకోహడు పుట్టేవాడా కదా పుట్టేవాడు వాడింకోహడి నుంచి పుట్టాడు అప్పుడు మీకు వెనక్కి ఎక్కడా అసలు అజము తగలదు ఇంకా ఇంకా మీకు పుట్టేవాడే ఉంటుంది వెయ్యి స్టెప్పులు వెనక్కి వెళ్ళారనుకోండి ఎక్కడ తేళ్తారు పుట్టేవాడు దగ్గర తేళ్తారు కాబట్టి ఆ పుట్టేవాడు ఇంకొక చోట్ల నుంచి ఇంకొకటి నుంచి పుట్టాలి కాబట్టి మీకు పుట్టుటానే పుట్టేవాడి నుంచి పుట్టేదు అంటే మొదలన్నది అసలు మీకు వ్యవస్థ తేలదు ఫలానాది కారణము అనే వ్యవస్థ తేలదు దీన్ని ఇన్ఫినిట్ రిగ్రెషన్ అంటారు అంటే అవ్యవస్థితం అయిపోతుంది ఇదిగో ఫలానాది దాని నుంచి ఇది పుట్టింది అని చెప్పడానికి వీరు ఎందుకని ఆ ఫలానాది పుట్టింది అది ఇంకో చోటి నుంచి పుట్టింది కొని జగత్తు పుట్టింది దేనించి పుట్టింది ఏది పుడుతుందో దాని నుంచి పుట్టింది దేని నుంచి పుట్టింది బ్రహ్మ దగ్గర నుంచి పుట్టింది బ్రహ్మ పుట్టేది మరి బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టింది వ్యవస్థ తేడా ఇప్పుడు కొడుకు తండ్రి దృష్టాంతం ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను అంటే ఆ దృష్టాంతం కింద మీరు ముందు పెట్టాను కనుక అది ఎంతవరకు సబబు అనేది కూడా మీరు చూసుకోవాలి ఇప్పుడు తండ్రి కొడుకు అన్నారండి వీడు తండ్రి అంటే అర్థం ఏంటండి అసలు తండ్రి అంటే అర్థం ఏంటి ఏ విధంగా తండ్రి కాదయ వీడు కీడు కన్నాడా ఆమె కదా కన్నది వీడు కాదు కదా వీడు ఏ విధంగా కారణమైనాడు కారణం ఎలా అవుతాడు కాదయ ఆవిడ కన్నం కాదు ఈయన గర్భాధానం ఈయనే కదా గర్భాధాన కర్త ఈయన అని ఈయన కారణం ఏ విధంగా కర్త కారణమయ్యాడు ఈయన రక్తంలో ఉండే ఓ కణము ఆమె గర్భంలో ప్రవేశించింది అంతే కదా వీడు ఏ విధంగా కారణమయ్యాడు ఆ రక్తంలో ఉండే కణాన్ని వీడి పెట్టాడా రక్తంలో వీడు పెట్టలేదు కదా కాదు దేవుడు వీడు అయ్యాడా లేడా కారణము దేవుడో దెయ్యము తర్వాత చూద్దాం వీడు కారణమా కదా వీడు ఏ విధంగా కారణమయ్యాడు వీడి ఇన్సిడెంటల్ అండి వీడు నిమిత్త మాత్రుడు వీడి నిమిత్త మాత్రుడు దాంట్లో వీడి కారణత్వం ఏం లేదు ఇప్పుడు ఎక్కడో దృష్టాంతం ఇచ్చారు దృష్టాంతం కూడా బహుశా గౌడపదులు ఇచ్చారేమో కూడాను చూద్దాం ఇప్పుడు నేతి జారి అంటారు నేతి జారీని అగ్నిహోత్రం పక్కన పెడితే ఏమిటవుతుంది కరిగిపోతుంది అంతే ఇప్పుడు దీంట్లో అగ్ని కారణము నెయ్యి కార్యము ఇన్ని లెక్కలేని నా అనవసరం దీంట్లో కారణకార్యభావం ఏం లేదు దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే అది కలుగుతుంది అంతే దాని స్వభావం అది అలాగే పురుషుల్ని స్త్రీని కలిపి తోట పెడితే పురుషుడిని రక్తంలో ఉండే ఒక కణం స్త్రీ గర్భంలో ప్రవేశిస్తుంది అది ఈ శిశువు కింద జన్మిస్తుంది దీంట్లో పురుషుడి త్రిమేయము లేదు ఇప్పుడు స్త్రీ త్రిమేయము లేదు వీళ్ళిద్దరూ నిమిత్త మాత్రం వీళ్ళు ఊరికే మేము తల్లిదండ్రులను మేము తల్లిదండ్రులను నోరుకుని ముందు పొంగిపోతారు తర్వాత కృంగిపోతారు వీళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయి తప్ప వీళ్ళు నిమిత్త మాత్రం తల్లీ లేదు తండ్రి లేదు దట్ ఈస్ హాల్ ఇట్ ఈస్ అని చెప్తే శ్లోకాల్లో కాటే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర తర్వాత ఇంకొకటి దీని మీద అఖండ ఇది నిసర్గదత్త మహారాజ్ అన్నారు మీ కొడుకు మీ కొడుకు అంటే వాడు పుట్టక ముందు కన్సల్ట్ చేసి కనీసం ఫోనైనా చేసి అరే నువ్వు మాకు కొడుకుగా పుట్టరా అని మీరేమన్నా వ్యవస్థ చేసుకున్నారా లేదు పోనీ వాడేమైనా మీకు ఫోన్ చేసో లేకపోతే ఎవరైనా మెసేజ్ పంపించి నేను మీకు కొడుకుగా పుడతాను అని వాడు అది లేదు మరి వాడి కొడుకెలా అయ్యాడు నువ్వు తండ్రికి ఎలా అయ్యావు నీకు వాడికి సంబంధం ఏమిటి నువ్వు ఉడికే నిమిత్తమాత్రుడు అనే సత్యాన్ని ఎందుకని గుర్తించవు సరే వీడు నీ కాబట్టి దీంట్లో సత్యం ఏమిటంటే వీడు నా ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు అంతే సత్యం వీడు నా ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు అదే సత్యం నా ద్వారా వచ్చాడు ఇంకోహడ ద్వారా ఇంకోహోడ వచ్చాడు వీడు నా ద్వారా వచ్చాడు కాబట్టి వీడికి భోజనం ఆహారం ఇవ్వడము రక్షణ ఇవ్వటము వస్త్రము విద్య ఇవ్వటము వాడిని కొంచెం వాడి కళ్ళ మీద వాడు నిలబడిట్లా చేయటము అది మన కర్తవ్యం ఎందుకని మన కళ్ళ ముందు ఉన్నాడు మన ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆ కర్తవ్యాన్ని మనం చేస్తాం అంతే వాడి వాడు వా ఏమంటే గార్జియన్ వాడి కర్తవ్యాన్ని మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేసి పూర్వం మహర్షులు ఏమని చెప్పారంటే వర్షేత షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవదాచరే పదహారేళ్ళు వయస్సు వస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డట్టే వాడు ఇంకా పుత్రుడు కాదు వాడు మిత్రుడు మాత్రమే అలా చూసుకో అని చెప్పాడు పుత్రం మిత్రపదాచార్య ఆ శ్లోకం పూర్తి శ్లోకం మనుస్ఫూర్తి కారణం పంచవర్షాన్ని లాలయేట్ దశ వర్షాన్ని దండయేట్ వర్షేతు ప్రాప్తే పుత్రం మిత్రపదాచార్య దండేత శిక్ష ఏత్ ఐదేళ్ళు లాలించు పదేళ్ళు నేర్పు విద్య నేర్పు శిక్షణ ఇవ్వు పదిహేనేళ్ళు అయిపోయింది అక్కడికి పదహారో ఏడు వచ్చిన తర్వాత వాడు మిత్రుడని తెలుసుకో అని మనుస్మృతి గారు తెలిపారు నేనన్నాను పోనీ ఆయన ఏదో ఒక వేదాంతపు ధోరణిలో చెప్పాడు మీరు ఇంకో పదేళ్ళు కలుపుకోండి దానికి ఇంకో పదేళ్ళు కలుపుకోండి పాతికేళ్ళు వచ్చేదాకా వాడు కొడుకు పాతికేళ్ళు వచ్చిన తర్వాత వాడు మిత్రుడు మాత్రమే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు కదా అని ఒక తెలుగులో సాంగ్ కబ కాబట్టి తండ్రి కొడుకు అనే కారణకార్యభావము కూడా గతానుగతికో లోక లోకంలో ఉండేటువంటి ఒక ప్రవాదను బట్టి మనం తీసుకోవడమే తప్ప అది కూడా సత్యము కాదు కాబట్టి అందరికీ జన్మనిచ్చినవాడు దేవుడు ఒకడే మళ్ళీ వీడికి నేను జన్మనిచ్చాను వాడికి ఆయన జన్మనిచ్చాడు అని అలాగా వీటిని విడ కొట్టుకోవడము అది అంచేతనే దేవుడికి ఫాదర్ అని పేరు త్వమేవ మాత చెత క్రిస్టియన్ సంస్కృతిలో వాళ్ళు ఫాదర్ అంటారు దేవుణ్ణి మనమేమంటాం నువ్వేతండ్రివి నీవేతల్లివి పిత అని దేవుడికి గురువు పిత మాత అన్నీ దేవుడే కాబట్టి అలా అర్థం చేసుకోవాలి కానీ మధ్యలో మళ్ళీ కారణ కార్యభావము కల్పితం కించాన్యత్ ఇంకో సంగతి ఉండో అవి అంటున్నారు భాష్యకార్లు అజాత్ అనుత్పన్నాత్ నిత్యాద్ వస్తున జాయతే కార్యం దాన్ని మీరు కొంచెం ఇటు తిప్పుకోవాలి ఎస్ వాదిన నిత్యాత్ అజాత్ అనుపన్నా వస్తున కార్యం జాగతే అంటే వాది యొక్క వాదాన్ని అనుసరించి నిత్యము పుట్టనిది అయిన కారణం నుంచి కార్యం పురుతుంది అంటున్నాడో తస్య నాస్తి వై దృష్టాంత వానికి దృష్టాంతమే లేదు ఇప్పుడు మళ్ళీ అదే అదే అంటున్నానని మీరు అను అంటూ ఒక కోసం అంటున్నాను నీటితో దీపాన్ని వెలిగించారు నువ్వు ఇప్పుడు వెలిగించవుసారి ఇంకోసారి వెలిగింది ఇంకొకసారి వెలిగింది అయిపోయాయి నీకు దండం పెట్టేసి మేము తల నువ్వు ఇంకోసారి వెలిగింది లేదండి ఇప్పుడు వెలిగించడం కుదరదండి అప్పుడు మాత్రం నీటితో వెలిగించారు అలా ఎలా కుదురుతుంది తస్సు దృష్టాంతస్తి బాయ్ అలాగే అజము నుండి పుట్టినది ఒకే చూపించు నువ్వు ఒక్క దృష్టాంతం చూపించు అజము అంటే మేకని మాత్రం కాదు నువ్వొక్క దృష్టాంతం చూపించు అజము నుండి పుట్టినది నువ్వు దృష్టాంతం ఉదాహరణకి ఇంకో కొడుకు పుట్టాడు ఆమె తల్లి కానీ ఆమె మాత్రం పుట్టలేదు చూపించే దృష్టాంతం చూపించు ఒక్క దృష్టాంతం చూపించు పురాణం పట్టు రావద్దు దృష్టాంతం లేదండి ఎదో దృష్టాంతం కాబట్టి అజము నుండి పుట్టడం ఏంటి కాబట్టి ఇంకైతే జాయమానము నుండే పుట్టిందన్నారు దృష్టాంతాభావే అర్థాత్ అజాన్న కించి జాయతే సిద్ధం భవతి దృష్టాంతము లేదు అని ఎప్పుడైతే అన్నారో ఏమి సిద్ధిస్తుంది అజము నుండి ఏది పొట్టదు అని సిద్ధిస్తుంది ఇప్పుడు అజమైన బ్రహ్మ జగత్తు జగద్ూపాన్ని పొందినాడు అని చెప్పడం తప్పు ఎందుకంటే అజమైన బ్రహ్మ అజమైన బ్రహ్మగానే మిగిలి ఉంటుంది టైమ్లెస్లీ కాలాతీతము అజము అయిన బ్రహ్మ కాలాతీతంగా అజంగానే మిగిలి ఉంటుంది అంతేగాని అజమైన బ్రహ్మ జగద్రూపముగా ప్రకటమైనది అన్నది కరెక్ట్ కాదు మరైతే జగత్తికి బ్రహ్మకి నువ్వు ఏ విధమైన సంబంధాన్ని కల్పిస్తాము అంటే అజమైన బ్రహ్మ కాలాతీతముగా అజముగా కూటస్థముగా నిలిచి ఉండగానే ఆ అజమైన బ్రహ్మయందు అనిర్వచనీయమైన మాయచేత జగత్తు ఉన్నట్టుగా కనబడుతుంది అంతే ఇప్పుడు సినిమా తెర హీరోగా హీరోయిన్గా విలన్గా పుట్టింది అనొచ్చా అనకూడదు సినిమా తెర హీరోగా హీరోయిన్గా విలన్గా పరిణామాన్ని చెందింది అనొచ్చా అనకూడదు మరి ఏమనాలి సినిమా తెర సినిమా తెరగా తన స్వరూపమునందు యథాతంగా నిలిచి ఉండగానే అక్కడ వాస్తవంగా లేనటువంటి హీరో హీరోయిన్ విలన్ కనబడుతున్నారు ఉన్నట్లుగా ఎందువల్ల అదే మాయ ఆ మాయకే మరో పేరు నీ మనస్సు నీ అధ్యాస అని చెప్పచ్చు కానీ సినిమా తెర నుండి వీళ్ళందరూ పుట్టారు అని చెప్పకూడదు ఇప్పటికే జనాభా ఎక్కువై సమా దేశం ఇబ్బందుల్లో ఉంది సినిమా తెర నుంచి కూడా పుట్టుకొస్తూ ఉంటే జనాలు ఇంకా చాలా కష్టం కాబట్టి అక్కడ పుట్టడం అనేది ఏదీ లేదు ఏది పుట్టదండి అన్నీ కనబడతాయి వాస్తవంగా లేకున్నా ఉన్నట్లుగా కనబడతాయి ఏది పుట్టడం అనేది ఏదీ లేదు ఇక్కడ పుట్టడం అనేదే అంగీకారం కాదు అజాతవాదంలో ఉన్నాము అయితే ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది మాయ వల్ల అలా కనపడుతూ ఉందన్నారు కదా మాయ ఎక్కడ మాయ మాయే మనస్సు ఈ మాయ ఎంతకాలం ఉంటుంది మనస్సులో అజ్ఞానం ఉన్నంత వరకు ఈ మాయ ఉంటుంది మనస్సులో అజ్ఞానము జ్ఞానము చేత ఎప్పుడు తొలగిపోయిందో అప్పుడు నామరూపాత్మకమైన జగత్తు భాషిస్తున్నా సత్యము కాదని తెలుస్తూనే ఉంటుంది అజమైన బ్రహ్మయే సత్యము ఆత్మచైతన్యమే బ్రహ్మ ఆత్మ సత్యము ఆకాశకల్పమైన ఎరుక ఏది కలదో అది ఏ సత్యము ఆ ఎరుకలో భాషించే నానాత్వమంతయు నిత్యయే అని స్పష్టంగా తెలుస్తూ ఒక కల్పాన్ని కొట్టుపడేశాం ఒక వికల్పాన్ని అజాతు జాయతే అన్నది ఇప్పుడు జాతు జాయతే జాయమా యాపున జాతాత్ జాయమానస్య వస్తున అభ్యుపగమ సో అజాతు జాయతే అన్నది పొసకట లేదు కాబట్టి జాతు జాయతే అంటే జాయమా జాతాతు జాయమానస్య వస్తువున అభ్యుపగమ పుట్టుతున్న వస్తువు పుట్టిన దాని నుండి పుట్టుతున్నది అని స్వీకరించే పక్షంలో అప్పుడు కూడా మీకు పుట్టుక సిద్ధించదు ఎందుకంటే అసలు ఇక్కడ దోషం ఎలా వచ్చిందంటే మనిషి స్వభావంలో ఈ కారణకార్యభావం బాగా అతుక్కుపోయింది దేశభావన కాలభావన కారణకార్యభావన బాగా అతుక్కుపోయింది కాలభావన చాలా బలంగా అతుక్కుపోయింది కాలభావన అంటే కాలాన్ని విడిచి వీడు ఆలోచించడం కూడా చేత కాదు అనే స్థితిలో మనిషి ఉంటాడు చూడండి నీవే ఇప్పుడు చూడండి మనిషి అంతసేపు ఒకే కారణకార్యాలను వెతుకుతూ ఉంటాడు ఎంతసేపటికి కారణకార్యాలను వెతుకుతూ ఉంటాడు ఈ కారణకార్యభావములు ఈ అవాంతర కారణకార్యభావములన్నిటినీ త్రోసికొచ్చి కేవలము ఒకే ఒక కారణము గలదు అదే దేవుడు అన్నవాడు భక్తుడు వర్షం పడింది ఎందువల్ల వర్షం పడింది అంటే మేఘాల వల్ల వర్షం పడింది మేఘాలు కాబట్టి వర్షం పడింది మేఘాలు ఎందుకు వచ్చాయి ఆ సముద్ర ఉపరితలంపై ద్రోణి ఏర్పడింది కాబట్టి మేఘాలు వచ్చాయి ఏమండి ద్రోణి ఎందుకు ఏర్పడింది సూర్యుడు బాగా ఎండ కాశాడు కాబట్టి నీటి ఆదిగా పైకి వచ్చి ద్రోణి ఏర్పడింది సూర్యుడు ఎందుకు బాగా ఎండ కాశాడు సూర్యుడు ఎప్పుడూ అలా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడూ ఆయన గర్భంలో ఆ న్యూక్లియర్ రియాక్షన్స్ అయ్యి వేడి వస్తూ ఉంటుంది కాబట్టి అలా అలా అయింది సూర్యుడు అలా ఎందుకు ఉన్నాడు ఎక్కడో అక్కడికి ఏమని చెప్పాలి ఏమోనాయ బాబు దేవుడు అలా పెట్టాడు అని చెప్పక తప్పదు హా మరి ఈ మధ్యలో ఇవన్నీ ఏమిటి ఇవన్నీ మనస్సు పెట్టుకునే కల్పన ఏమండి అన్నిటికీ ఒకే కారణం ఏమిటి దేవుడు ఒక దృష్టాంతం చెప్పాడు ఇంకో దృష్టాంతం చెప్తా చపాతి వడ్డించాను ఈ చపాతి ఎక్కడి నుంచి వచ్చింది ఆతా నుంచి వచ్చింది ఈ ఆట గంటమార్క్ ఆట నుంచి చపాతి వచ్చింది గంటమార్క్ ఆట ఎక్కడి నుంచి వచ్చింది గోధుమల నుంచి వచ్చింది గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి పంజాబులో పండి వచ్చాయి పంజాబ్లో గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి గోధుమ మొక్కల నుంచి వచ్చాయి ఆ గోధుమ మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి మొంటానో కంపెనీ వల్ల విత్తనాల నుంచి వచ్చాయి వంటారో కంపెనీ వాళ్ళ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ విత్తనాల ఒక ఫారం ఉంది అక్కడ వాళ్ళు తయారు చేశారు అక్కడి నుంచి వచ్చాయి అక్కడ ఎక్కడి నుంచి వచ్చాయి ఇంకో దీ తేదీ మాట కాదు ఈ చపాతి దేవుడు నాకు అనుగ్రహించిన కదా ఇన్ని భక్తులు అంటారు మహారాజు కూడా భోజనం చేసేప్పుడు ఈనాటి భోజనాన్ని నాకు దేవుడు ఇచ్చాడు అని దండం పెట్టి భోజనం చేస్తాడు అని భక్తులు అంటారు భక్తుడు ఈ అవాంతర కారణాల గురించి వెతుక్కోడు ఈ పిచ్చి భక్తుడు ఉండదు వాడు ఏమంటాడంటే అన్నిటికీ ఒకే కారణమయ్యా దేవుడు వాడిని భక్తుడు అంటారు శ్రీరామకృష్ణుడు వారు ఒక కథ చెప్పేవారు ఒక నేత నేసేవాడు ఉండేవాడు వాడు వస్త్రాలు నేసేవాడు నేసి పంచాధోతి ఏదో తయారు చేసేవాడు అది మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్మేవాడు దాన్ని నేయడానికి అర్ధ రూపాయి ఆ రోజుల్లో మరి అలా ఉండేది అర్ధ రూపాయలు ఖర్చు అయితే ముప్పావులాకి అమ్మేవాడు చెప్పేవాడు ఇది నాకు అర్ధ రూపాయి ఖర్చు అయింది నేను ముప్పావులాకి ఇస్తాను నాకు ఆ పావలా లాభంతో నేను వారం రోజులు బతుకుతానని భోజనం చేస్తాను ఈ వారం రోజుల్లో మరి ఇంకొకటి నేసి మళ్ళీ అమ్ముకుంటాను కాబట్టి మీరు ముప్పావులా ఇవ్వండి అని తీసుకునేవాడు ఊళ్ళో అందరూ పది రూపాయలు అమ్మి లేదంటే ఆ పావలాతో ఆ వారం రోజులు వెత్తాలు కొనుక్కొని బతికే రామభక్తుడు ఒకసారి ఖజానాలో ధనాన్ని దొంగలు దోచి ఆ మూట ఆ ధన ఆ పూర్వం నాణ్యాలు బంగారు నాణ్యాల మూట నెత్తిని పెట్టుకుని మోసుకువెళ్తూ వెనకాల నుంచి రక్షక భక్తులు తరుముకొస్తే ఏం చేయాలో అర్థం కాక వీడు అరుగు మీద పడుకుని నిద్రపోతుంటే వీడిని బలవంతంగా నిద్ర లేపేసి రెండు ఆ మూట వీడిని నెత్తిని పెట్టి వీడి చేత మోయిస్తూ ఉంటారు రక్షకు బోటలు వచ్చినప్పుడు దొంగలు పారిపోతారు వీడు ఆ మోటార్ ఎత్తిమీప పెట్టి వీడు దొరుకుతాడు రక్షకు బోటలు అరెస్ట్ చేసి జైల్లో పారేస్తాడు మొన్నాడు వీడిని మ్యాజిస్ట్రేట్ గారి ముందు పెడతారు మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఇక వీడు సొత్తుతో సహా అపహర సొత్తుతో సహా దొరికిన దొంగ అంటే సొత్తుతో పాటుగా దొంగే కంటే ఇంకా ప్రూఫ్ అదే ప్రూఫ్ దాన్ని స్మోకింగ్ దాన్ని అంటారు సో మ్యాజిస్ట్రేట్ ముందు పెడతాడు మ్యాజిస్ట్రేటు శిక్ష వేసి ముందు నీవు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతాడు ఈ నీకు లాయర్ ఉన్నాడంటే నాకు లాయర్ లేడు నీకు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే మీరు చెప్పమంటే చెప్తాను ఎవరో చెప్పు అంటే అప్పుడు ఆయన ఇలా చెప్తాడు శ్రీరామ్ కృష్ణుల వారి పుస్తకంలో ఉంది శ్రీరాముని అనుగ్రహం వల్ల నేను నిన్న వస్త్రం నేసి ముప్పోలా కమ్మి శ్రీరాముని అనుగ్రహం వల్ల ఆ పావల లాభంతో వెచ్చాలు కొనుక్కుని వండుకుని శ్రీరాముని అనుగ్రహం వల్ల తిని శ్రీరాముని అనుగ్రహం వల్ల అరువు మీద పడుకున్నాను అప్పుడు శ్రీరాముని అనుగ్రహం వల్ల వీళ్ళు నన్ను నిద్రలేపి బలవంతంగా ఆ మూట నా మీద పెట్టి మోయించారు కానీ ఇంతలో శ్రీరాముని అనుగ్రహం వల్ల రక్షక వచ్చి పట్టుకుని వాళ్ళు పారిపోయారు రక్షక భటులున్నందు శ్రీరాముని అనుగ్రహం వల్ల జైల్లో పెట్టారు నేను రాముని అనుగ్రహం వల్ల జైల్లో నిద్రపోయాను మొన్నాడు పొద్దున్న మళ్ళీ రాముని అనుగ్రహం వల్ల వాళ్ళేమో టిఫిన్ పెట్టారు తిన్నాను రాముని అనుగ్రహం వల్ల నన్ను తీసుకొచ్చి నీ నిలబెట్టారు రాముని అనుగ్రహం వల్ల మీరు చెప్పమంటే రాముని అనుగ్రహం వల్ల ఈ వృత్తాంతాన్ని నేను మీకు చెప్పాను అని చెప్పాడు మీరు శిక్ష వేస్తే రాముని అనుగ్రహం వల్ల జైలుకు వెళ్తాను మీరు విడిచిపెడితే రాముని అనుగ్రహం వల్ల ఇంటికి పోతాను అని చెప్పాడు అండ్ ఆ మ్యాజిస్ట్రేట్ అన్నాడు ఎరా మీకు బుద్ధి లేదు ఆయన దొరికాడ మీకు అరెస్ట్ చేయటానికి అయ్యా మీకు దండం మీ దారిని మీరు వెళ్ళిపో అని కేసు కొట్టేశాడు మ్యాజిస్ట్రేట్ అతనికి అంతా శ్రీరామానుగ్రహంగా కనపడి అతను భక్తుడు ఇంకా జ్ఞానం ఎలా ఉంటాడో తెలుసునా జ్ఞానిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైలైనా ఇల్లైనా జైలే నాదనుక్కు ఏది నాదనుక్కుంటామో అది జైలు నాది ఏది కాదు అనుకుంటే ఎక్కడున్నా బంధమే అది జైలే కాదు జైల్లో ఉన్నా జైలు కాదు ఇల్లు నాది అనుకుంటే అదే జైలు అవుతుంది ఏది జైలు కాదు జీవితము ఒక సినిమా వంటిది ఇదంతా కూడా మెత్య ఆత్మ చైతన్య స్వరూపడనైనా నేను మాత్రమే సత్యము అని ఆయన కూర్చుంటాను జ్ఞాని దృష్టిలో కారణకార్యాలు లేవు భక్తుల దృష్టిలో కూడా కారణకార్యాలు కల్పితము లేవు కారణకార్యభావమునకు దేశకాలములకు అతీతమైన ఆత్మతత్వమే సత్యమే ఇది మనం మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణ మృదం పూర్ణ పూర్ణముద్యూర్ణ పూర్ణముదావశిష్యూ శాంతి శాంతి శాంతి భేదం లేదు అంటే సంబంధమే అసలు అక్కర్లేదు కాబట్టి ఇప్పుడు ఆ వాక్యం చూడండి ఎదిహి అత్యంత భిన్నా ఏమ ద్రవ్యాత్ స్యు ఆత్మ నుండి ఎలాగైతే ఇచ్చాముదలైనవి అత్యంతము భిన్నములో ఆ విధంగా మనస్సు నుండి కూడా ఇచ్చాదులు అత్యంతము భిన్నములైన పక్షంలో ద్రవ్యేణ తేషాం ద్రవ్యంతో వాటికి సంబంధం ఉందని చెప్పుతాయి పోసాద్ ఉదాహరణకి మనస్సులో కోరిక ఉందన్నారు మనస్సులో కోరిక ఉండడం ఏంటంటే మనస్సు వేరు కోరిక వేరు కాదు ఆ కోరిక పుట్టినప్పుడు అదే మనస్సు ఇది భాషలో అలా చెప్తారు తప్ప ఆ కోరిక రూపంగా ఉండే సంకల్పానికే మనస్సు పేరు అదే మనస్సు కామనపోయి ద్వేషం వచ్చింది అదే మనస్సు అంటే ఇంకా మళ్ళీ మనస్సు అనేది ఒకటి ఉంది దాంట్లో ఇది ఉంది దాని మధ్యన సంబంధం ఉంది అరీ కాల్దే కాబట్టి ఈ భేద బుద్ధి సరైనది కాదు ఈ తార్కికుల విచారాన్ని రేపు ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యం శాంతి శాంతి శాంతి హరిస్తి అన్మూవింగ్ రియాలి ఇట్ ఇట్ ఔట్లాస్ట్స్ అంటారు ఇంగ్లీష్లో అట్టి అంటే ఇట్ ఔట్లాస్ట్స్ అంటారు అంటే మిగతా అన్నీ పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి గొప్ప కోల్పోతాయి ఇది మాత్రం అలాగే స్థిరంగా నిలిచి ఉంటుంది అని విల్స్ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీకృష్ణ అర్పణమస్తూ ఈ రకమైన పాఠం ఇంకో ఎక్స్ట్రా క్లాస్